బ్రహ్మస్పత ఆనశ్వృంగతి సేత సాదన శ్రీమహాగణాధిపతా శంకరాచార్యమస్మార్యప్రామ్ పరంపరాయ్య నమస్కృతరే నమనరోమ శ్రీభగవానువాచ ప్రజహాది కామాన్ సర్వాన్ పాగతా ఆత్మ వాత్మనా ప్రజ్ఞ్య సో భగవాన్ శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలని చెప్తాం సరప్రధానమైన లక్షణంగా సర్వ కామనా పరిత్యాగము అనేదాన్ని చెప్తాడు అంటే చూడండి జగత్తు అంటే జగత్తు అనేది కామనలు భయములు కలవియే జగత్తు జగత్తులో కామనలు భయములు తప్ప ఇంకేమీ ఉండవు కామనలు అంటే కామింపబడే కోరబడే పదార్థములు ఉంటాయి మీరు ఒక పదార్థాన్ని కోరిన సందర్భంలో ఆ సందర్భంలో ఒక భయము దానిని వెన్నంటి ఉంటుంది మీకు సుఖము శాంతి అన్నది జగత్తులో ఉండవు సుఖము శాంతి అన్నది ఆత్మరూపంగా ఉంటుంది కాబట్టి జగత్తుతో వ్యవహరిస్తూ జగత్తులో ఈదులాడుతో దానిలో తగుల్కొని ఉన్నంత వరకు సుఖశాంతులు లభించే ప్రసక్తే లేదు అయితే మనకి సుఖశాంతుల అనుభవంలో లేవు అని నేనంటా సుఖశాంతుల అనుభవంలో ఉన్నాయి అవి ఎప్పుడు అనుభవంలోకి వచ్చాయంటే మనం జగత్తుకు అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అనుభవానికి వచ్చాయి సో జగత్తుతో వ్యవహరిస్తూ ఉండగా కామనలని భయాలని పొందడమే ఉంటుంది గాని సుఖశాంతులను పొందే ప్రసక్తి ఉండదు కనుక సర్వాన్ కామాన్ మనోగతాన్ ప్రజహాతి ఆత్మన్యేవాత్మనా తుష్ట తుష్టి అంటే మనము కోరిన వస్తువు లభించినప్పుడు కలిగే ఒక మానసికమైన ఉల్లాసమునకు తుష్టి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 దీని పేరే అజ్ఞానము అని అంటారు వేదాంతల పరిభాషను దానికే అజ్ఞానము అని పేరు ఎందుకంటే అలా కనపడుతుంది అలా కారు కొన్నాము ఇలా తుష్టి వచ్చింది అన్నట్టుగా కనపడుతుంది కాబట్టి కారు తుష్టిని ఇచ్చును అని వీడు అనుకుంటాను కానీ లా ఆఫ్ డిమినిషింగ్ ప్రిపోర్షన్స్ అని మొన్నాడు ఆ తుష్టి పది అయిపోతుంది వారం రోజుల తర్వాత తుష్టి జీరో అయిపోతుంది ఇంకా తర్వాత అది నెగిటివ్ దుఃఖాన్ని భయాన్ని ఇవ్వడం ప్రారంభిస్తూ కాబట్టి కారు తుష్టిని ఇచ్చును మీ లా ఏమైంది ఇట్ ఈస్ ప్రూవ్డ్ రాంగ్ విదిన్ ట్వెల్వ్ అవర్స్ దానికి డెంటు పడితే కారు తుష్టిని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుంది డెంటు పడక్కర్లేదండి డెంటు పడుతుందేమో అనే భయంతో బతుకుతాడండి వీడు డెంటు పడ్డాక ఎందుకు సో కాబట్టి కారు తుష్టిని ఇవ్వదు కాబట్టి దర్ ఈస్ సమ్థింగ్ ఫ్లా ద లాజిక్ ఈజ్ ఎ ఫ్లాడ్ లాజిక్ అది కాబట్టి దాన్ని అక్కడ కరెక్ట్ ఏంటంటే ఆ తుష్టి కలిగిన సందర్భంలో కారు కాకతాళీయమంట కాకతాళీయం అంటే కాకి వాలింది తాటిపండు పడింది కాకి వాలింది తాటిపండు పడింది అంటే కాకి వాళ్ళు టే తాటి పండు పడింది అంటాడు వీడు కార్యకారణ భావం పెడతాడు నో కాకి వాళ్ళంచే తాటి పండు పడలేదు తాటి పండు పడిన టైంకి కాకి వాలింది రెండు టూ అన్కనెక్టెడ్ ఈవెంట్స్ సో కాకి వాళ్ళడానికి తాటిపండు పడడానికి కార్యకారణ భావం లేదు అలాగే తుష్టికి స్థానము తుష్టికి ఉద్యమ స్థానము అంటే శ్రోతస్సు తుష్టి పుట్టేటువంటి ఆ స్థానము కాదు కాదు అది హృదయం ఆత్మ ఆత్మన్యే వాత్మనా తుష్ట అయితే ఇంకే మరి కాదెందుకు అదే మేం చెప్పింది ఆరు అక్కర్లకుండగా నువ్వు తుష్టిని పొందొచ్చు అనే చెప్తూ ఉంటాయి వాట్ విఆర్ సెయింగ్ ఆత్మన్యే వాత్మనాతుష్ట సో దీని మీద మెకానిజం ఉంది ఇలా చెప్తూ కూర్చుంటే ఇంకా శ్లోకం అవదు సో చెప్తూ సమయం వచ్చినప్పుడు కాబట్టి దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని ఆ డిజైర్స్ నుంచి డిజైర్స్ అండ్ ఫియర్స్ అంటూ ఉంటాను నేను వాస్తవంలో డిజైర్స్ అండ్ ఫియర్స్ రెండింటికి రెడ్యూస్ చేసాం మొత్తం మీరు ఫర్దర్ గా రెడ్యూస్ చేయమంటే ఐ డోంట్ మైండ్ రెడ్యూసింగ్ ఇట్ డిజైర్స్ ఎందుకంటే ఎవరి ఫియర్ హెల్త్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది డిజైర్ కాబట్టి మనకి ఈ డిజైరింగ్ అన్నది ఎంతలా అలవాటు అవసరం ఉన్నా లేకపోయినా డిజైరింగ్ చేస్తాం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి పెట్టెల్లో ఉన్నాయి రిజల్ట్స్ పెట్టెల్లో పెట్టున్నాయి పెట్టుకులు కాబట్టి ఆ బాక్స్ ఎలక్ట్రానిక్ బాక్సులో ఉన్నాయి వారం రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత లెక్క పెడతారు వీడు ఎలక్షన్ ఎగ్గాలి అని కోరుతూ ఉంటాడు ఐ హెవ్ టు విన్ అని డిజైర్ చేస్తాడు అంత మీనింగ్లెస్ సెన్స్లెస్ డిజైర్ అదే కానీ ఇంకొకటి లేదు మీరు ఆలోచించి అది ఏమిటండీ అది సెన్స్లెస్ అంటాడు మీరు అన్నారనుకోండి దాన్ని యూ హూ ఫర్దర్ థింక్ ఎగ్ అవుతుంది ఇది థింక్ ఎగ్ అవుతుంది సో తెలివైన ఒక్క రన్నం పెట్టి అలా విశ్రాంతిగా ఉంటాడు ఎందుకంటే యువర్ డిజైరింగ్ It is not going to alter the situation. It will not alter. What wonderful, why should you decide? Suppose three days of the time you are going to be a count, you are going to be fixed already. We are going to say that the election, the election, the desire, the desire is okay. But I am talking about the election is fixed, the result is fixed. Why should you decide? If you are going to be a desire, you are going to be a desire, you are going to be a desire, you are going to be a desire. కానీ డిజైర్ చేసినప్పుడల్లా నేను నెగ్గనేమో అనే భయం ఉంటుంది కాబట్టి ఆ మూడు రోజులు మీరు భయంతో కామనతోటి బతుకుతారు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా దీని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది వెదర్ యూ విన్ ఆర్ యు లూజ్ ఈ బ్యాడ్ ఎఫెక్ట్ కంటిన్యూ ఏ డిజైర్ లేకుండా కూర్చున్నారనుకోండి మూడు రోజులు ఉన్నావు నెగ్గుతావు భయం ఉండదు కదా ఆ టెన్షన్ ఉండదు కదా సో వన్ ఎగ్జాంపుల్ అయి సో కాబట్టి ఎవరీ క్లియర్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది డేజై చూద్దాం భాష్యకారులు ఏమంటారు ప్రజహాతీ ప్రజహాతీ ప్రకర్షేణీ పరిత్యస్ కాలే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం జగత్తుని మనం ఎరగం వాస్తవమైన జగత్తు మనకి తెలియదు there is a world of common experience and no a world undi danni srushtinchadu bhagavanthudu ishwara srushti adi kuda mithya but still it is an appearance so common world of common experience suryudu day instadu chandra surudu asthamistadu chandrulu nakshatralu bhoomi bhoomi aakarshana shakti vayuvu so idantha world of common experience ee world of common experience ni chuseetuvanti vivekam kuda manaku lekunda ayipothundi common ala valla వీడి కామనలలో కలవాడు వాడికి హి హి డోంట్ నో ఎనీ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ కామన్ ఎక్స్‌పీరియన్స్ వాడి ఎంతసేపు వాడు జీవించే ప్రపంచం ఎలా ఉంటుందంటే వాడి కామనల చేత నిర్మితమైన డిఫైన్ చేయబడే ప్రపంచంలో వాడు బతుకుతూ ఉంటాడు సో దీనికి నేను అర్థం ಅಂತ చెప్తా ఉన్నని వండి స్టిల్ ఐ ఫీల్ దట్ దట్ ఎగ్జాంపుల్ ఇస్ A గుడ్ ఎగ్జాంపుల్ ఒక కోకాకోలా ఎగ్జిక్యూటివని కలిశాను నేను అట్లాంటా వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ నా క్లాస్ కు వచ్చాడు బండి ఇండియనే అతను కోకా కోళలో అన్ని వాళ్ళు చాలా మంది ఉన్నారు అతన్ని కలిశా అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందో నేను అతనితో కలిసి ఒకటి రెండు రోజులు కలిసినప్పుడు ఆలోచిస్తే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అతనికి ప్రపంచంలో మనుష్యులు ఉంటారు ఆ మనుష్యులు రెండు వర్గాలుగా ఉంటారు కోకా తాగి వాళ్ళు కోకా కోలా కాకుండా పెప్సీ తాగేవాళ్లు వీళ్ళు మిత్రులు వాళ్ళు శత్రువులు తర్వాత ఇంకా న్యూట్రల్ క్యాండిడేట్స్ ఉంటారు ఇది వాడి అతని సో ఎగ్జిక్యూటివ్ అతను ఏం చేయాలి ఈ శత్రువుల్లో తీసుకురాగల ఫిప్సీ తాగే వాళ్ళు అది మానేసి కోకా కోల తాగడానికి అవున అవకాశం ఉందా ఈ న్యూట్రల్ గా కేవలం మంచి నీళ్లు మాత్రమే తాగుతున్న వాళ్ళు మంచి నీళ్లు తాగడం మానేసి కోకా కోలం మొదలు పెట్టడానికి అవకాశం ఉందా దిస్ ఈ కన్సంప్షన్ అలా పైకి పెరిగి ఇతని జీతం పెరుగుతుంది ఇతని కాకుల సంఖ్య పెరుగుతుంది ఇతని ఇల్లు పెరుగుతుంది ఇతని స్టేటస్ పెరుగుతుంది ఇతని ఆదాయం పెరుగుతుంది ఇతని రిటైర్మెంట్ ఇన్సూరెన్స్ పెరుగుతుంది ఇవన్నీ పెరుగుతుంది సో అవి పెరుగుతాయో పెరగవాడు భయం దేర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ అప్సెషన్ ఫర్ గ్రోత్ అండ్ దే ద కాన్స్టెంట్ ఫియర్ ఆఫ్ నాన్ గ్రోత్ దాంతో బతుకుతూ ఉంటారు మనకి దేర్ ఈస్ ది వరల్డ్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్ మనం వరల్డ్ ఆఫ్ కామన్ ఎక్స్పీరియన్స్ లో జీవించడం మనం ఎరగం కాబట్టి పరిత్యగతి ఈ కామనాలన్నీ పరిత్యాగం చేసి మీరు జగత్తును చూడటం ప్రారంభిస్తే అప్పుడు మీకు ఎంటైర్లీ డిఫరెంట్ యూనివర్స్ మీకు దర్శనమిస్తుంది ఆ యూనివర్స్ అన్నది అలాంటిది ఒకటి ఉందనేటువంటి సూచన కూడా మనకి తెలియదు కాబట్టి ఇట్ ఈస్ దో డిజైర్ వాట్స్ ఎవర్ జస్ట్ టోటల్లీ ఫ్రీ అవర్స్ ఫ్రమ్ ఎవరీ పాసిబుల్ డిజైర్ అండ్ లుక్ అరా ఫ్యామిలీ మెంబర్స్ కేసు చూడండి జగత్తు కేసు చూడండి ఒక నూతన జగత్తు మీద ఆవిర్భావం అదే వాస్తవమైన జగత్ మనం జీవించే జగత్తు ఇట్స్ ఎ హైలీ సబ్జెక్టివ్ వరల్డ్ ఇట్ ఈస్ ఈస్ ఎ నెట్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ వీ డు లివ్ ఇన్ ఎ వర్ల్డ్ ఇన్ ది రియల్ వరల్డ్ వీ లివ్ ఇన్ ఎ నెట్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ కాబట్టి పరిత్యతి యదాయస్మిన్ కాలే ఈ అసందర్భంలో కామనల్లని సందర్భంలో కామనలన్నిటినీ కూడా ఏ కాలంలో అయితే మానవుడు పరిత్యాగం చేస్తాడో शेषा सर्वान्थ सो कामेंटे इच्छा <laughs> so, इच्छा, इच्छा विशेष आया विशेष को काम बहुवचनमें कदा वेर्वे को रकरकाली अर्थम उड़ा तो वो चाला महाभारा मोस्तू उ రిట్యూటో కోరికలు ఎందుకు ఈ కోరికలన్నీ మామూలుగా సింపుల్ గా బ్రతకడం అలవాటు చేసుకోకపోతే ఇప్పుడు ఎలాగూ బతికిది ఒక తీరులోనే ఉంటుంది వీడు కోరికల వల్ల ఇంకే టెన్షన్ పెరిగిందే కానీ బాక్య పరిస్థితులు ఏం మానవు సో కనుక అలాగా సల్లాన్ సంస్థ సో ఇప్పుడు ఇది కొంతమంది కోరిక చిరంజీవి సినిమా వంద రోజులు ఆడాలని వీడి కోరిక వీడు బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాడు ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాడు వీడికి ఎందుకండి చిరంజీవి సినిమా వంద రోజులు ఆడితే పది రోజులు ఆడితే వీడి ఒళ్ళో ఏం పడింది వీడి చదివి చదివేమిటి వీడి కోరికేమిటి మన కోరికలు కూడా అలాగే ఉంటాయి డోంట్ థింక్ దట్ హిజ్ మన డిజైర్స్ ఏం బెటర్ అని మీరు అనుకోండి మన డిజైర్స్ కూడా అంత అవివేక పూర్ణంగా ఉంటాయి ఇవేవో కోరికలు ఉంటాయి ఇప్పుడు మహాత్ముడు ఉన్నాడు అనుకోండి నేను అమెరికా వెళ్లాలి అని కోరిక ఎందుకు ఇతనికి అమెరికా వెళ్లాలనే కోరిక ఎందుకు హీ గో టు అమెరికా సన్యాసం తీసుకున్న దేనికి అమెరికా వెళ్ళి చూసేటానికి సన్యాసం తీసుకున్నాడా దీనికోసం వై షుడ్ హీ హ్యావ్ ద డిజైర్ ఇట్ ఆల్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఏదో వెళ్లాల్సి వచ్చి ప్రారంభం బాగుండక బాగుండో వెళ్లాల్సి వస్తే వేరే సంగతి కానీ అసలు ఆ కోరిక ఉంది అంటే హీ మేడ్ ఎ మిస్టేక్ అండ్ సో ఎప్పుడైతే అలాంటి కోరిక ఒకటి ఉందో వెళ్లలేకపోతానేమో అనే భయం ఉంటుంది వేసాయిస్తాడో ఇవ్వడో అనే భయం ఉంటుంది అక్కడ వాళ్ళు ఉంటారు ఇక్కడ వీడు అమెరికా వెళ్లాలంటే వీడికి స్పాన్సర్షిప్ పేపర్లు పంపించాలి అక్కడ వాడు సరిగ్గా పంపిస్తాడో పంపించడో అక్కడ ఈ ఆశ్రమాల అధిపతులు ఉంటారే ఆ సన్యాసిని ఊరికే అలాగ ఒక ఉత్సవ విగ్రహం కూర్చోబెట్టేసి వాళ్ళ నాటకం ఉంటారు వాళ్ళు ఆడేస్తూ ఆశ్రమాలంటే అంతా పాలిటిక్స్ తో నిండు ఉంటాయి ఉద్రమే వాళ్ళు లౌకికులు వాళ్ళు ఊరికే ఆశ్రమంలో ఉంటారునే గాని ఇప్పుడు దేవాలయాల నిర్వహణ అధికారులు వీళ్ళందరూ ఏమిటి దేవాలయ భూములు అమ్మి పారేశారు అలాగే దేవాలయం అంటే చాలా పవిత్రంగా ఉంటుందని మీరు అనుకోవద్దు భక్తుణ్ణి అర్చకుణ్ణి పక్కన పెట్టేసి వీళ్లు నడిపించే చక్రం వీళ్ళందరూ తిప్పేస్తారు లౌకికులు తిప్పేస్తారు కరప్ట్ పీపుల్ మీకేమో సందేహం అక్కర్లేదు ఓ ఓ సాధువును ఒక ఉత్సవ విగ్రహం కింద పెట్టుకుంటారు వీళ్ళు పడితే వాడిని కూడా లాగేస్తారు దాంట్లో వాళ్ళు ఆరాకపోతే దూరంగా పెట్టేస్తారు సో ఈ ఆశ్రమాల వాళ్ళు ఎలా ఉంటారంటే సాధువుని వాళ్ళ వొంకిలోకి లాగేస్తారు సన్యాసి వాడికి ఏదో పెట్టేసి రొంకులోకి లాగేస్తారు వీడు పడిపోయేటనుకోండి ఇంకేముంది వీడు మోరల్ అథారిటీ పోయింది అక్కడికి వాళ్ళు ఇష్టమైన నాటకం ఆడతారు ఒకవేళ వీటిని లాగడం కుదరలేదనుకోండి దూరం పెట్టేసి వాళ్ళు నాటకం ఆడేస్తారు వాళ్ళు చక్రం తిప్పడమే అలాగే ఖాయమే అటువంటి జనరల్ మేనేజర్స్ మేనేజర్స్ ఉంటారు ఆశ్రమం వాళ్ళకి వాళ్ళ పదాలకి అడుగులకి మడుగులు వాడు స్పాన్సర్షిప్ పేపర్ పంపించాలి వాడు సంతకం పెట్టి పంపించాలి యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అటగా సంతకాన్ని గుర్తిస్తుంది ఈ సన్యాసిని వాళ్ళేం గుర్తించరు కాబట్టి కామనా భయము ఏ కామనైనా అంతే సన్యాసులు ఏది గృహస్థులది దీంట్లో ఆశ్రమానికి సంబంధమే లేదు మానవ మాతృడు సకల కామన్ అని కూడా విడిచిపెట్టమని అడ్వైజ్ వన్ హ్యాస్ టు టేక్ దిస్ ఛాలెంజ్ ఆఫ్ దట్ ప్రొపోజిషన్ అండ్ సి వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ దట్ ప్రొపోజిషన్ అప్పుడు దెన్ గ్రోత్ స్టార్ట్స్ అదే ఎందుకు పెట్టాలని ఇది పెట్టుకుంటే తప్పే ఉంది అదేంటే అలాగే మొదలెట్టేంటంటే గ్రోత్ ఏముంటుంది సో మ్యాథమెటిక్స్ లో ఎన్ని మార్కులు రావాలని అడిగేవాడు అంటే వంద రావాలని చెప్పేవాడిని వందకి వంద రావాలి మ్యాథమెటిక్స్ అది హిస్టరీ పేపరా లేదా సోషియాలజీ పేపరా వందకి వంద రావాలి అబ్బో ఎందుకు అన్ని ఎందుకు వస్తాయని కనుక ఎవరైనా స్టూడెంట్ అంటే ఐ యు స్ యూఆర్ అన్ఫిట్ టు స్టడీ మేకానిక్స్ ఎందుకంటే ఎన్నోచ్చాయని వేరే సంగతి నేరం ఏమిటంటే తక్కువ తక్కువ స్థాయిని కోరుకోవడం నేరం తక్కువ లెవెల్ రీచ్ అవ్వాలన్నది నేరం ఎక్కువ లెవెల్కి ఏం చేయాలి రీచ్ కాలేకపోవడం నేరం కాదు ఏం కనుక తక్కువ చేస్తే నేరం అవుతుంది కాబట్టి సర్వాన్ కామాన్ పరిచేది హే పార్థ మనోగతాన్ మనసి ప్రవిష్ఠాన్ అంటే మనస్సే వీటికి ఆశ్రయము ఆత్మ ఆశ్రయం కాదని అభిప్రాయం సో ఇచ్చా ద్వేష కామ సంకల్ప స్మృతి శ్రద్ధ భీహి భీహి అంటే ఒక పెద్దలు ఇష్ట బృహదారంకంలో ఇవన్నీ కూడా మనస్సు యొక్క లక్షణములు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇవన్నీ ఆత్మ లక్షణములు అని చెప్తారు తాకి ఈ ఇండియన్ లాజీషియన్స్ ఉన్నారే ప్రతి సందర్భంలో తప్పు పని చేయడమే వాళ్ళ యొక్క తప్పు మాట మాట్లాడటమే వాళ్ళ సో ఇవన్నీ మన మనస్సు యొక్క లక్షణాలు అని చెప్పారు ఆత్మ లక్షణాలని చెప్తారు ఆత్మ లక్షణము కామనా అని చెప్పారు అప్పుడు ఏమైపోయింది మీరు థీరిటికల్లీ యూ హ్యావ్ ఎ జస్టిఫికేషన్ టు డీజ్ అండ్ ఆల్సో థిరిటికల్లీ యూ కెనాట్ గెట్ రిడ్ అఫ్ ఇట్ ఎందుకంటే ఆత్మస్వరూపం కామన్ అయితే హౌ కెన్ యూ గెట్ రెడ్ అఫ్ ఇట్ యూ కెనాట్ గెట్ రిడ్ అఫ్ ఇట్ అండ్ దేర్ Now you can continue the life of desiring. నవ్ యూ కెన్ కంటిన్యూ ది లైఫ్ ఆఫ్ డిజైరింగ్ అని ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నారు చూడండి థియరిటికల్ ప్రపోజిషన్లో ఎంత బాండ్లేజ్ ఉందో మీరు అప్షన్ చేసుకోండి మీరు కామనలో విడిచిపెట్టారో మానేరో ముందు నో ది ట్రూత్ కరెక్ట్లే కామన మనస్సునందు ఉంటుంది కామన్గా ఆత్మస్వరూపంతో సంబంధం లేదు నో దట్ ట్రూత్ కరెక్ట్లే దెన్ యూ కెన్ ప్రోగ్రెస్ కాబట్టి మనోగత మనస్సే ఆశ్రయము తర్వాత కామనలు స్వరూపం నుంచి రావు ఆత్మస్వరూపం నుంచి రావు బైక్ నుంచి మనస్సులో ప్రవేశిస్తాయి మనసి ప్రవిష్టం బాహ్యం నుంచి మనస్సులోకి వస్తాయి నాకు కారు కావాలి లేకపోతే నాకు బంగారం కావాలి అని ఈ ఆత్మస్వరూపం నుంచి రాదు కోరిక బైక్ నుంచి వస్తుందా కోరిక సో కనుక మనసి ప్రవిష్టం ఎనివే ఎందుకంటే చూడండి ఈ ఈ సెల్ఫిష్నెస్ అన్నది చూసారా స్వార్థపరత్వము అది చాలా సర్వ వినాశకరమైనటువంటి మానసిక స్థితి అది వెరీ డిస్ట్రక్టివ్ కానీ మనుష్యులు ఏమనుకుంటారంటే స్వార్థపరత్వంలోనే ఏదో బాగు ఏదో ఉందనుకుంటా దాంట్లోనే ఏదో బాగుంది మనం స్వార్థపరంగా ఉండకపోతే నిస్వార్థంగా ఉంటే మనం దెబ్బతింటాము స్వార్థంగా ఉంటేనే మనం బాగుపడతామనుకుంటాం ఏం బాగుపడతారండి స్వార్థంగా ఉన్నవాడు బాగుపడతాడా వాడు బాగుపడతాడు స్వార్థపరంగా ఉండే అభర్మం కూడా చేసినట్లయితే వాడిని నాశనమైపోవడం ఖాయ అంత సందేహమే ఉంది ఎంతో మందిని చూస్తూ ఉంటాం మనం స్వార్థంగా ఉన్నవాడు ఎందుకు బాగుపడతాడు వీళ్ళే వాళ్ళని మోసం చేసిన వాడు ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడూ ఇతరులను మోసం చేయలేరు యు ప్లీజ్ అండర్స్టాండ్ యూ కెన్ నెవర్ డిసీవ్ అదే బడి ఎల్స్ యూ కెన్ ఓన్లీ డిసీవ్ యువర్ సెల్ఫ్ ఎదరవాణి నేను మోసం చేసుకున్నానని అనుకుంటాడే గానీ వీడు తనని తానే మోసం చేసుకుంటాడు ఎదరవాడిని ఏమిటి మోసం చేసి ఎదరవాడికి రావాల్సిన వంద రూపాయలు మీరు రాకుండా చేశారనుకోండి అబ్బా బాగా మోసం చేశానని మీరు సంతోషించారు అనుకోండి వాడి అది మరిచేపోవచ్చు వాడు అది హీ మే నాట్ ఈవెన్ ఫీల్ ఫర్ ఇట్ వాడు కనుక కొంత ఉన్నతమైన వివేకం గలవాడైతే వీడు నాకు ఇచ్చేదేవిటి వీడు పుచ్చుకున్న లాగేసి ఏమిటి ఇవ్వగలిగేదేవి నాకు ఇచ్చేది ఈశ్వరుడు నా దగ్గర తీసుకుపోయేది ఈశ్వరుడు వాడు తెలుసుకోగలిగాడు అనుకోండి కానీ యువర్ నాడు ని పిక్చర్ అట వాడి సుఖంలో వాడు సంతోషంగా వాడు ఉండిపోతాడు నేను వాడిని మోసం చేశానని వీడు అమ్ముకుంటాడు వీడు వీడు నాశాన్ని పొందుతాడు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 for for the sake of ego. And the you డిసైడ్ ఫర్ ది సేక్ అఫ్ ఈగో అందుకోసం యుసైడింగ్ దేట్ ఫోర్ యూఆర్ సెంటరింగ్ ఆల్ ది ఎనర్జీస్ ఆఫ్ ది మైండ్ అరౌండ్ ది ది ది ఈగో అండ్ దెన్ ఫియర్ ఫియర్ ఫర్ వాట్ ఫియర్ ఆఫ్ హూమ్ ఇప్పుడు నేను చచ్చిపోతానని భయపడుతున్నాను అనుకోండి అంతకంటే స్వార్థపరమైన మానసిక స్థితి ఇంకేముంటుంది నేను చచ్చిపోతే ఏమైపోతుంది లోకం అంతా తలకింపులైపోతుందా కాబట్టి సో నేను బతికుండాలి అని ఆ సెల్ఫ్ సెంట్రైడ్ స్టేట్ అని ఎటువంటి కోరికైనా సరే సెల్ఫ్ సెంట్రైడ్ నేను ధనవంతుని కావాలి నాకేమో పేరు ప్రఖ్యాతులు కావాలి ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కాడు అనుకోండి పది మంది ఉన్నారు ఆ పది మందిలోనూ నా నేను సెంటర్లో కూర్చోవాలి నాకు పెద్ద కుర్చీ కావాలి నా పేరు అందరూ కూడా పొగడాలి నాకు రికగ్నేషన్ అందరికంటే ఎక్కువ రావాలి అని ప్రయత్నిస్తున్నాడు అనుకున్నప్పుడు వాట్ కైండ్ స్టేట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ సెల్ఫ్ సెంట్రైటెడ్ స్టేట్ హౌ అన్బికమింగ్ ఇట్ ఈస్ అంత అయోగ్యమైన స్థితి అదే కాలం కోరుకుంటాం కాబట్టి ఈగో సెంట్రైడ్ స్టేట్ కామనా అన్నది సో అది గుర్తించి అది ఈగో ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది మైండ్ అది ఇట్ కమ్స్ ఇన్ టు ది మైండ్ ఫ్రమ్ ఔట్సైడ్ మనసి ప్రవిష్ట అది పూర్తిగా గిరిచిపెట్టవలసిందేకామ పరిత్యాగే తుష్టి కారణాభావాణ నిమిత్త విశేషే చ సతీ ఉన్మత్త ప్రమత్త ప్రవృత్తిప్యా సీ ప్రవృత్తిప్యేత ఉ ఆత్మనేపదం ఆ పోతే ప్రాప్తాన్న పర్వాలేదు వ్యాప్తాన్న పర్వాలేదు ప్రాప్త ఇక్కడ ప్రాప్యేత ఉంది ప్రాప్తాన్న పర్లేదు ప్రాప్యేత అన్న పర్లేదు కొంచెం ఇక్కడ కొంచెం వెర్గుల దగ్గర అక్కడ వర్డ్స్ మిస్ అవటం అలా ఉంటుంది అయ్యేవో కొంచెం పాఠక లెక్క దోషాలు అవి ఉంటాయి సో ప్రవృత్తి ప్రాప్యత ప్రాప్త భూతర్మాణం ఇస్తాం మీనింగ్ ఇస్తాం కొన్ని చోట్ల మీనింగ్ కూడా డిస్టర్బ్ అవుతుంది కానీ ఇక్కడ ప్రవృత్తి రీతి భోజనాది మాత్రమే సతంత ఉంటే తదుపోతే విద్వాన్ ప్రవర్త ఇక్కడ ఈయనైతే ప్రాప్యత అని విధిలింగే తీసుకుని వ్యాఖ్యానం చేశారు బెల్లంకొండవరం బోన్లండి సో ఇప్పుడు చూడండి ఇది పూర్వపక్షం పూర్వపక్షం ఏంటంటే ఇది ఇంట్రెస్టింగ్ పూర్వపక్షం శంకర్లు చాలా అందమైన పూర్వపక్షం లేకపోయింది ఇప్పుడు ఏ కోరిక లేదనుకోండి ఈ పూర్వపక్షం అలాంటిదంటే ఒక ఆయన అడిగారు యంగ్ మ్యాన్ ఒకళ్ళు అడిగారు ఏమని ఏమైనా డియర్ యంగ్ మ్యాన్ డూ యూ స్మోక్ అని అడిగారు నో డూ యూ డ్రింక్ నో డూ బౌట్ నో సో ఇన్ని చెప్తే వాడు అంటాడు ఇంక నీ జీవితం ఎందుకురా వ్యర్థం ఇది పూర్వపక్షం సో అలా ఇలాంటి పూర్వపక్షం ఎందుకంటే ఇప్పుడు ఇన్ని భోగాలు లోకల్లో ఉంటే ఏ ఏ భోగాన్ని మీరు అనుభవిస్తారు మనకు ఏ భోగాలు వద్దండి ఇప్పుడు మార్కెట్ లో ఇన్ని భోగాలున్నా మీకు ఏ భోగం కావాలి నాకు ఏ భోగం వద్దండి ఇంకెందుకురా నీ బతుకు వేస్ట్ కదా ఇట్స్ ఏ స్టేల్ లైఫ్ అని ఇది ఒక లౌకికుల యొక్క పూర్వపక్షం ఆయన అలాంటి పూర్వపక్షాన్ని లేవత సర్వ కామ పరిత్యాగే అన్ని కామనల్ని మీరు త్యాగం చేసి కూర్చున్నారు ఇప్పుడు తుష్టి అనేది ఒకటి నేను మీకు చెప్పాను తుష్టి అంటే ఒక కామన సిద్ధించినప్పుడు కలిగే మానసికమైన ఉల్లాసం ఆ కారణ అభావాలు కామన ఉండాలి ఆ కామన సిద్ధించాలి అప్పుడు తుష్టి కలగాలి పురపక్షం ఉండవు ఇది సో ఇంతకుముందు అని చెప్పి ఇప్పుడు ఇంకో చెప్తున్నారు ఏమిటో మీరు ముక్కు పట్టుకున్నారలా కాదు పూర్వపక్షం చెప్తున్నాను సో తుష్టి కారణ అభావా కామనాలన్నీ త్యాగం చేసి అనుకోండి ఇంకా వీడికి తుష్టి కలిగేందుకు కారణమే లేకుండా పోతుంది ఎందుకంటే కామనా పరిపూర్తి తుష్టి కారణం అది లేకుండా పోతుంది అది లేకుండా పోతే ఇంకేముంటుంది ఆకలి వేస్తే భోజనం చేస్తాడు దాహం వేస్తే మనిషి నెడికి అవుతాడు ఇంకా అంతకంటే ఇంకేముండదు నేచురల్ అడ్జస్ట్ ఏమో ఉంటాయని తప్పించి నో డిజైర్ ఇప్పుడు శరీర ధారణ నిమిత్త విశేషరీర ధారణ నిమిత్తమైన ఆయా విశేషములైన అంశాలు ఏవో ఉంటాయి భోజనం చేయటం దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న డోంట్ కాల్ ఇట్ డిజైర్ ఆకలికి అన్నం డిజైర్ అందరూ అది ఇట్ ఈస్ ఎ నాచురల్ అర్జెంట్ అది దాని డిజైర్ అందరు ఆ అన్నంలో నాకు పిజ్జా విత్ కోక్ కావాలంటే డిజైర్ అంటారు కానీ ఆకలికి అన్నం అంటే డిజైర్ అందరూ కాబట్టి సో శరీర ధారణానికి నిమిత్తమైనటువంటి ఏవో విశేషాలు ఉంటాయి కొన్ని అంటే వేరు పదార్థములు లేకపోతే వేరువేరు భక్ష్యములు స్థితులు అవి ఉంటాయి అవన్నీ వాడుకుంటాయి సత్య అప్పుడు వాడు పాడి వాడి బతుకు ఎలా ఉంటుంది అంటే ఉన్మత్త ప్రమత్త ఉన్మత్తులు ఉంటాడు పిచ్చివాడు ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఏదో పిచ్చాసుపత్రుల్లో పారసట పెడతాడు వాడికి భోజనం దాహం వేస్తే నీళ్లు తాగుతాయి అక్కడ అలా పడు ఉంటాడు వీడు అంతేగా ఈ నిష్కామ కర్మయోగ వీడి వరకు ప్రమత్తస్య వాడు బాగా పీకుల దగ్గర తాగేసి పడు ఉన్నాడు వాడికి ఏమన్నా కామలు ఉంటాయా కామలు ఉంటావు ఒళ్ళు మరిచి పడిపోయి ఉంటాడు ప్రమత్త మద్యాన్ని పానం చేసి ఏ కామనలో ఉండవు పడు ఉంటాడు అలా పడు మళ్ళీ మొన్నటి నిద్ర లేచినప్పుడు మళ్ళీ కామనలు వస్తాయి వేరే పడున్న టైంలో ఉన్మత్తుడికి ఈ ఈ నిష్కాముడికి జ్ఞానికి అసలు తేడా ఏముంది అని పూర్వపక్షం రాత్రేక అటువంటి స్థితి సంప్రాప్తమై సంప్రాప్తమవును అలాంటి స్థితి వచ్చి పడును ఇవా వేశారు అలాంటి నాకు అదే అనలేదు కాబట్టి నిష్కామ స్థితి కూడా అటువంటిదేనా అని అంటే ఇచ్చత ఆహా నో ఆత్మన్య ఆత్మనా తుష్ట అంటే డిజైర్ అన్నది డిజైర్లెస్నెస్ అన్నది ఇట్స్ నాట్ ఏ నెగిటివ్ థింగ్ నెగిటివ్ లా కనపడుతుంది డిజైర్లెస్నెస్ అసలు డిజైర్ ఈస్ ది నెగిటివ్ థింగ్ ఎందుకని చూడండి దీని ఆర్గ్యుమెంట్ మీరు డిజైర్ చేశారంటే ఆ డిజైర్ ఎక్కడి నుంచి పుడుతుంది ఎ సెన్స్ ఆఫ్ ఎంటీనెస్ నుంచి డిజైర్ పుడుతుంది మీరు అది గమనించాలి ఫుట్పాత్ మీద నడిచి వెళుతూ ఉంటా నా పక్క నుంచి ఒకడు జరుమని స్కూటర్ మీద వెళ్ళిపోతాను అందులో నేను బాగా అలసిపోయి ఉన్నాను ఇంకా వెళ్లాల్సిన దూరం ఎక్కువ ఉంది చేతిలో కూరగాయల నుంచి బరువుగా ఉంది ఈ స్థితిలో ఎండ కాసేసుకోండి దాహం వేసుకోండి ఈ స్థితిలో వాడు స్కూటర్ మీద జరుమని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఆ మన జీవితం వ్యర్థం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 మహేంద్రబాబు అంటే గుడ్ యూ గట్ ది సెన్స్ ఆఫ్ ఇట్ సో అలాగా ఎవడైతే ఉంటాడో వాడు లక్కీ పర్సన్ అండ్ అదృష్టవంతుడు ఎవరైతే కాగ కష్టం చేసి కష్టపడి రోజంతా కష్టపడి కొద్దో ధనం సంపాదించి దాన్ని నలుగురితో పంచుకుని చక్కగా సింపుల్ గా భోజనం చేసి హైగా విశ్రాంతిగా ఒక సింపుల్ డెల్లింగ్ లో ఉంటాడో వాడు అయో అభాగ్యుడు ఆ ఎందుకంటే అంత కష్టపడుతున్నాడు కాబట్టి ఇలాగ మన సొసైటీ డిఫైన్ చేసి పెట్టింది ఇంత బోగస్ డెఫినేషన్ ఇదే కానీ ఇంకోటోదు అవర్ సొసైటీ హ్యాస్ కమ్ డౌన్ మన సమాజం పతనం అవటానికి అధఃపతనానికి పోవటానికి ఈ డెఫినేషనే కాదు ఇలాగ ప్రపంచంలో ఏ సమాజంలోనూ ఇలా డిఫైన్ చేయదు మన సమాజంలో డిఫైన్ చేసినట్లు నా రీడింగ్ తప్పైతే మన్నించండి సో వాట్ ఎవర్ సో ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే సో డిజైన్ డిజైడింగ్ అన్నది ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఎన్ ఎంటీనెస్ విద్యం తన లోపల వాడిని చూస్తే నాలో ఒక ఎంటీనెస్ వస్తుంది ఏమిటి నా బతికేందుకు వ్యర్థం నేను సంపాదించిన డబ్బు చాలా తక్కువ వాడిని చూడండి నేను జీవితంలో ఐ ఫెయిల్డ్ టు ఫుల్ఫిల్ ఎనీథింగ్ అక్కడికి నా భార్య స్కూటర్ మీద కూడా నేను చెప్పలేకపోయాను ఇంక నేను ఎందుకు పనికొస్తాను అనే అయోగ్యత భావం వచ్చేస్తుంది సెల్ఫ్ ఇమేజ్ చాలా గట్టి బీటింగ్ తీసుకుంటుంది వాడిని చూడగానే అసూయ కలుగుతుంది డిజైర్ కలుగుతుంది స్కూటర్ కొనుక్కోవాలని డిజైర్ కలుగుతుంది పూర్వకాలం చేతక్కన ఒక స్కూటర్ ఒకటి ఉండేది సోషలిజం నెహ్రూబియన్ సోషలిజం ఆ చేతక్కన స్కూటర్ మీకు కావాలంటే మీరు భారతీయులై ఉండి రిజిస్టర్ చేస్తే మీకు రాదది ఎందుకంటే దానికి క్యూ పన్నెండు సంవత్సరాల క్యూ ఉండేది మీకు ఎవరైనా అమెరికా అప్పుడు అమెరికా మళ్ళీ సోషలిజం లో కూడా అమెరికా మీకు ఎవరైనా అమెరికా వాడిని కొట్టుకుని వాడి దగ్గర డాలర్స్ సంపాదించి అవి కడితే టూ మంత్స్ లో వస్తుంది ఇది సోషలిజం ఈ సోషలిజం రోజుల్లో ఆ కనే అనే స్కోటర్ కనుక ఎవరి దగ్గర ఉందో వాడు భాగ్యవంతుడు చేతక్ స్కోటర్ లేని వాడు శుద్ధ అయోగ్యుడు అభాగ్యుడు సో యూనివర్సిటీలో నేను యూనివర్సిటీ డిపార్ట్మెంట్ లో ఉన్న రోజుల్లో ఎట్ లీస్ట్ బి వన్ జెంట్మెన్ హూ హ్యాడ్ ఏ స్పోటర్ ట్రస్ట్ చేతక్ ఓన్లీ వన్ జెంట్మెన్ మిగతా వాళ్ళందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వచ్చేవారు వెళ్లివారు వీడు ఎక్కడో డాలర్లు పట్టాడు ఆ రోజుల్లో అమెరికా వాళ్ళు ఎవరో హోళ ఇప్పుడు అంటే అందరూ వెళ్తున్నారు వస్తున్నారు ఎక్కడో పడుకున్నారు డాలర్ పట్టుకుని ఆ స్కోటర్ కొనుకొచ్చాము మేమేమో లాబొరేటరీలో చాలా హింస పడుతుండగా ఇతను తన యంగ్ వైఫ్ నా స్కోటర్ మీద కూర్చోబెట్టుకుని వచ్చేవాడు వచ్చి ల్యాబరీ వచ్చి హాయ్ హాయ్ అని లేచకే గారు వీడు దురదృష్టవంతుడు వర్క్ చేసుకునే టైంలో తిరుగుతున్నాడు రోడ్డు మీద మేము అనుకోవాలి కదా మేము అలా అనుకునేవాళ్ళం కాదు మన మన కర్మ ఇలా కాలిపోయింది లేబొరేటరీ వ్యక్తిలో వారి ఎంత భాగ్యవంతుడో మేము అనుకునేవాళ్ళం ఇది ఆ భాగ్యం ఆ అంటిన్యూస్ నుంచి డిజైడ్ పుడుతుంది cavate desiring is not a fulfilling state it is a state which reflects that inner emptiness whereas desirelessness is fullness samatta there is nothing negative about it there is nothing stale about it desirelessness is not emptiness it is not stale it is a fulfill fulfilling state ante kada meeku inkora rahasyam cheptha meer desire chesi kamana kaminchi ante korikanu kaligi ఆ కోరికను తీర్చుకోవటమే మీ జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది అది సమాచారం దశరథ మహారాజు సంతానం లేకపోతే ఏదో ఆ మామూలుగా అందరిలాగే చచ్చిపోయి ఉండేవాడు ఉత్తరకామేష్టి చేసి సంతానాన్ని పొంది మహా దుఃఖ దుఃఖమయమైన మరణాన్ని పొందే క్యా మీరు రామాయణము అవతారాలు అవన్నీ పత్రం పెట్టండి ఈ ఆస్పెక్ట్ ఇంతటితో ఇంతవరకే గ్రహించండి ఆ మాట దశరథుడే అన్నాడు అయోధ్యాఖండలో అతను అన్నమాట ఈ దుఃఖానంతని నేనే నా నెత్తికి నేనే కొను తెచ్చుకున్నాను అని అంటాడు కాబట్టి సో కాబట్టి ఆ పూర్వపక్షాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని కాబట్టి డిజైర్లెస్ నెస్ నాట్ ఎన్ ఎంటీ స్టేట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్టేల్ స్టేట్ ఇట్ ఈస్ ఎ ఫుల్ నెస్ ఇట్ సెల్ఫ్ మీరు డిజైర్ గా ఉంటారు అప్పుడే మీరు పూర్ణత్వాన్ని మీకు అనుభవానికి వస్తుంది జోక్ వేసినప్పుడు మీరు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 ఆ సమయంలో మీకు ఏ కామన్లో ఉండవు ఏ కోరికలో ఉండవు యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు బి వాట్ అదర్ దాన్ వాట్ ఇట్ ఈస్ ఆ స్థితిలో ఉంటాం యూఆర్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ విత్ ది సరౌండింగ్స్ అండ్ అటువంటి హార్మోనీలో ఎందుకంటే డిజైర్ డిజైరింగ్ అన్నది ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్హార్మోని హార్మోనీ లేకపోవడం అన్నది దాన్ని కొడుతుంది డిజైరింగ్ వెజ్ నో డిజైర్ అంటే యూఆర్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ విత్ ది సరౌండింగ్స్ అండ్ హ్యాండ్స్ ante you don't want anything to be other than what it is that is desirelessness that is harmony And that is peace aa ananda kshanamlo manaku andarike anubhavamlo unnave kabati aa ananda kshanalni pattukune aa e desire leni kshanam adi vesvadi ani evadana anukunte anta mootlu vadey kadani kohaladu ana aa paravaksham chepte ichyataha ukshyate ila ani sandehanam avvadanagalagachchu andukosam shri krishnudu ila cheptunnaru ana antaru hashyaka आत्मन्येवाम आत्मन्ेवा प्रत्यगात्मस्वरूप आत्मला मानसिक उल्लास हो चूरा अभी कामन पूर्त उल्लास पे स्थित मनम बैठप చిన్న పిల్లాడు ఎలా ఉంటాడు అంటే బోరు భోరుమని ఏడుస్తూ ఉంటాడు వాటి చేతిలో చాకులెట్ పట్టగానే ఆ కలంబడి ఇంకా నీళ్లు ఉంటాయి ఆ కాతుక కళ్ళు కూడా బుగ్గల మీద ఇంకా ప్రవహిస్తూనే ఉంటుంది కానీ ముఖం మీద ఏడుపు నవ్వు నవ్వు వచ్చేస్తుంది సో ఆ విధంగా చాకులెట్ కృషికి ఎవరికి ఆగిపోతుంది కాబట్టి ఆ విధంగా మనం కూడా ఏదైనా కోరిక సిద్ధిస్తే మనం ఆనందపడిపోతూ ఉంటాం కోరిక సిద్ధించకపోతే కృంగిపోతూ ఉంటాం ఆ రకమైన హ్యాబిట్లో మనం పడిపోతే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 ఇప్పుడు మానవుడు మనం సుఖంగా జీవించాలి అంటే రైతులు పంటలు పండించాలి అనేక వృత్తికారులు తమ తమ వృత్తులను చేయాలి పత్తి పండించేవాడు పత్తి పండించాలి ఎర్ని తీసేవాడు ఎర్ని తీయాలి వస్త్రాలు నేసేవాడు వస్త్రాలు నేయాలి ఇన్ని చేస్తే వర్తకులు తమ తమ సామానులని పట్టుకుని అమ్మితే మనం సుఖంగా జీవించగలుగుతాం వైద్యుడు కావాలి ఇవన్నీ అప్పించేవాడు వైద్యుడు అప్పించేవాడు కావాలి వైద్యుడు కావాలి ఇవన్నీ కావాలి కాబట్టి ఇవన్నీ ఉండాలి మనిషి పథకాలంటే ఎవరో భిక్ష పెట్టాలి ఎవరోలో అన్నం వండి పెట్టాలి ఏదో చేయాలి ఇది ఫిజికల్ డిపెండెన్స్ ఫిజికల్లీ ఈ ఫిజికల్ డిపెండెన్స్ వల్ల ఎవ్వరూ కష్టపడ్డ కొంత ఇన్కన్వీనియన్స్ ఉంటే ఉండొచ్చు అటేషనల్ గా మీరు అనుకున్నప్పుడు మీకు రావాల్సిన పదార్థం మీకు రజకుడు వస్త్రాలు రేపు పొద్దున్నే ఇవాళ పొద్దున్న ఇస్తానన్నాడు పొద్దున్న ఇవ్వకుండా సాయంకాలం తీసుకొచ్చాడు అనుకోండి కొంచెం ఇన్కన్వీనియన్స్ మీకు కలగచ్చు బికాజ్ యూఆర్ డిపెండెంట్ అపాన్ హిమ్ అండ్ సో హీ రజం ఫుల్ఫిల్ అండ్ సో యు ఆర్ ఇన్కన్వీనియన్స్ అలాంటి స్థితి కొద్దిగా గొప్ప ఉండొచ్చు కానీ మౌలికంగా మీ అంతఃకరణ శాంతి సుఖము ఆ విశ్రాంతి ఆ అది అది ఫిజికల్ డిపెండెన్స్ వల్ల దానికి హాని కలగదు కాబట్టి ఫిజికల్లీ ఐఆమ్ డిపెండెంట్ అపాన్ సంబడీ అన్నది అది దుఃఖహేతువు కాదు ఎప్పుడు దుఃఖం కలుగుతుందంటే మనకి మనం సైకలాజికల్లీ డిపెండెంట్ పీపుల్ వీఆర్ లైక్ దాట్ మనం అందరం అలాంటి వాళ్ళం మనకి ఆ సైకలాజికల్ గా ఆ ఫ్రీడమ్ మనం ఎరగం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 మనం కొత్త వాళ్ళు రాకూడదు అనుకుంటాం ఎవరో కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటారు మనకి దృష్టి ఉండదు సో ఈ విధంగా మనం సైకలాజికల్ గా చాలా డిపెండెంట్ పీపుల్ గా ఉంటాం వీ డిపెండ్ సైకలాజికల్లీ ఈవెన్ ఆబ్జెక్ట్స్ మీద కూడా వి సైకలాజికల్లీ డిపెండ్ అపాన్ థింగ్స్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి యూ నీడ్ ఎ కార్ అంటే ఈజీ టే సైకలాజికల్ డిపెండెన్స్ అజీ టే ఫిజికల్ డిపెండెన్స్ నాట్ ఎంటైర్లీ ఫిజికల్ ఈ సైకలాజికల్ sometimes car could be more convenient than an auto or a bus so that kind of a physical aspect untundi but uh, a physical aspect evvalani bandhinchadu evvalani dukkaniki gurchadu the psychological aspect alone binds you kabatti so na sthatisiki car lagipothe laga shanti bhangam avutundi ani anukunte that is the psychological dependence okappudu ee vidhanga manavu prananam le anni padarthamuloyindu kuda atovante psychological dependence pettukuntamu ఆ సైకలాజికల్ డిపెండెన్స్ వల్లే మనం దుఃఖాన్ని పొందుతూ ఉంటాం అంటే మనకు ఎంతసేపు బాహ్య లాభం బాహ్యం నుంచి సంథింగ్ హ్యాస్ టు ఫ్లో విత్ ఫ్లో ఇన్ ఫ్రం ది అవుట్ సైడ్ అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాం అలాగంటే డిపెండెన్స్ మనం పెంచేస్తూ ఉన్నాం దీన్ని దాని నుంచి మనిషి బయటపడాల్సి ఉంటుంది నేను చాలా చెప్తాను దీని గురించి ఇంకెలా చెప్తూ ఉంటాను సో ఇక్కడ శంకర్లు ఏమంటానంటే ఈ బాహ్య లాభ నిరపేక్ష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 ఎందుకంటే కొడుకు రావట్లేదు కూతురు రావట్లేదు కోడం రావట్లేదు లేకపోతే వచ్చిన ఏవో పట్టుకురావట్లేదు ఉచితంతో వస్తున్నారు లేదా పట్టుకొచ్చినా నాకు అవసరమే అని ఏదో పాపం అలాగే ఏదో దుఃఖంతో ఉంటారు ఎందుకంటే బాహ్య లాభాన్ని అపేక్షిస్తూ ఉంటారు సంథింగ్ ఆర్ ది అదర్ సైకలాజికల్ గా అపేక్షిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కడపనుండ భోజనం పెడతారు విశ్రాంతి ఉంటుంది కాఫీ ఇస్తారు టీవీ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళతోటి సో తర్వాత ఆ అన్ని సౌకర్యాలు చేస్తారు వైద్య సౌకర్యం కూడా చేస్తారు వీళ్ళేమో వేలమోహన్ విషయం జీవిస్తూ ఉంటాం నిజానికి అసలు వీళ్ళు అక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇంట్లో ఇన్ని సౌకర్యాలు చేయబడి ఉంటాయి అయినా కూడా వీళ్ళు ఇంట్లో సర్దుబాటు చేసుకోలేదు ది హ్యావ్ సమ్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ది హౌస్ ఇంట్లో వాళ్ళు భోజనం పెట్టడం మానేసి అక్కడికి రా వచ్చారని మీరు ఎందుకంటే వృద్ధాశ్రమాల్లో నివ జీవితము ఖరీదు ఇంట్లో అదే ఖర్చు పెట్టుకుంటే దాంట్లో సగం ఖర్చుతో రోజు వెళ్ళిపోతుంది ఇంట్లో అక్కడ బాగా డబ్బు కట్టాల్సి ఉంది డబ్బు కట్టే అక్కడికి వస్తాడు ఎందుకంటే ఇంట్లో కాన్ఫ్లిక్ట్ ఉండడం మూలంగా డబ్బు కట్టి అక్కడికి వస్తాం ఆ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది ఇంట్లో వీళ్ళు చేసి భోజనం ఎక్కువ ఎత్తు నేస్తున్నారు దాంతో బియ్యం గమ్మునైపోతున్నాయని అలాగంటే కాన్ఫ్లిక్ట్ కాదు ఇట్ ఈస్ ఎగైన్ సైకలాజికల్ డిపెండెన్స్ వల్ల వచ్చిన కాన్ఫ్లిక్ట్ నా కొడుకు నా మాట వెంటలేదు అని అన్నాడంటే ఇట్ ఈస్ సైకలాజికల్ డిపెండెన్స్ కొడుకు నా ఇలా ఉండాలి అని నేను కోరుకుంటూ ఉంటాడు ఆ కోరిక తగ్గట్టుగా వాడు ఉండడు దేర్ ఫర్ సఫర్స్ అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్లడము అనే మాట కాబట్టి ఈ విధంగా మనము జీవితంలో బాహ్య లాభ సాపేక్షంగా బతుకుతూ ఉంటాం బాహ్యం నుంచి లోపలికి వస్తూ ఉండాలా ఆనందం ఎప్పటికీ ఇప్పటికే నేను కంఫర్టబుల్ గా ఉంటాను అంత పొరపాటదే అటువంటి వాడు దుఃఖాన్ని దుఃఖభాజనుడైపోతాడు దుఃఖాన్ని పొందుతాడు అన్నంలో ఆశ్చర్యం లేదు కాబట్టి మనిషి ఏం చేయాల్సి ఉంటుందంటే హీ హ్యాస్ టు డిస్కవర్ దట్ ఫుల్నెస్ విత్ ఆత్మన్యేవ ఆత్మా పుష్ఠ ఆత్మ అంటే ఈగో కాదు ప్రత్యేగాత్మస్వరూపం ఈ డిజైరింగ్ని ఆత్మను అనుకునే అదే సత్యం అనుకుంటే మళ్ళీ పోయింది ఆత్మనే అంటే ఈగో అని అర్థం చెప్పుకోకూడదు తను అయ్యి ఎందు అంటే నేను నాలోనే ఉన్నానండి నేనంటే ఈగో ఈ కోరికలన్నీ నా అలా కాదు ప్రత్యేగాత్మస్వరూపమునందు సాక్షి చైతన్య స్వరూపమునందు ఆత్మన తనంతా తానే ఉండాలి అంటే తన బుద్ధిని దాంట్లో విలీనం చేసుకుని కూర్చోవాలి అంటే అర్థం బాహ్య లాభ నిరపేక్ష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 ఎందుకంటే మీరు ఎంటీనెస్ తోటే బతికాడు కదా ఇంతకాలం కోరికలు ఏవో కోరుకుంటూ ఆ ఎంటీనెస్ తోటే బతికాడు కదా ఆ ఎంటీనెస్ తో బతికిన వాడు ఎంటీనెస్ అనుభవానికి వస్తుంది వచ్చినప్పుడు ఎంటీనెస్ తోటి దాన్ని మీరు క్వశ్చన్ చేయాల్సి వాట్ ఈస్ దిస్ ఎంటీనెస్ ఈజ్ ఇట్ కరెక్ట్ అని క్వశ్చన్ చేయాలి మహాత్ములతో శ్రవణం చేయాలి చేసి ఆ ఎంటీనెస్ ఈజే బై హ్యాబిట్ వచ్చిన ఎంటీనెస్ కానీ అది వాస్తవం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి నేను చూశాను ఓ పెద్ద వియ్యంకుడు గారు కొడుకు వివాహం చేసుకున్న కట్నం ఉదయించుకుని వియ్యంకుడు గారు ఈ వియంకుడు గారిని ఎదురు సన్నాహమో ఏవో ఉంటాయి వివాహాలు ఏవో ఏవో కస్టమర్స్ ఉంటాయి కదండి ఎదురు సన్నాహాల్లో రిసీవ్ చేసుకునేప్పుడు ఈయనకి మంచి ఖరీదైన సఫారీ సూట్ ఒకటి పెట్టారు ఈయన పంచు పెట్టుకునే అలవాటు ఉన్నవాడు పంచా పంచరు పంచాధులు కడువా ఇస్తే బలపడుతుంది కానీ వాళ్ళు వియ్యంకుడి గారిని కొంచెం కుషామత చేయడం కోసం ఒక సఫారీ సూట్ ఒకటి పెట్టారు పెడితే హీ వాజ్ సో ఎక్స్టాటిక్ ఎంత మంచి విజ్ఞప్లు దొరికారండి నాకు వీఆర్ లక్కీ నా కొడుకు మంచి ఫ్యామిలీ నుంచి అమ్మాయి వచ్చింది వాళ్ళు ఎంత మర్యాద గల వాళ్ళు చూడండి సూట్ చూడండి అండ్ హీ వాజ్ సో హ్యాపీ నాతో చెప్పాను నేను మీకు గాస్ మంచిదే కానీ నా మనసులో ఒక శంకు ఉంది ఏమిటంటే ఇదికుమల్ల సఫారీ సూట్ పెట్టేసి వీళ్ళు చేతులు కడిగేసుకుంటారు ఇది ఫస్ట్ డే నాగవల్లి దాకా అన్ని సేవలు చేస్తారండి నాగవల్లి నాగవల్లి ఒక ప్లేట్ తిరిగేది చెత్త కొడతారు లేదా గడపడబా కొడతారు అప్పుడు మీరు వెళ్తే బోయినానికి వెళ్తే వాళ్ళు వడ్డించారు మీరే వడ్డించుకు తినాలి అంట ఎక్కడ మీకు కావలసిందే తినండి మేము మొక్కడి వారం వడ్డించాలంటే ఆ నిన్న రాత్రి పెళ్లి అయితే ఇంకేళ వడ్డిస్తే మీరు తీసుకోండి కావాల్సిందంట వంకాయ కూర పట్టుకున్నాను అండి ఆ పట్టుకు వస్తూనే వంకాడ పట్టుకున్నాడు ఈ రోడ్లు తీసుకొస్తా ఏమో అలా కూర్చుని ఉంటాడు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ హీ కమ్స్ టూలో ఎవరో చెప్తాడు వంకాయ లేదు కూర లేదు తిరిస్టేమో అందరూ ఒక్కటో కూర్చుని ఉంటాము అంటే ఏదో ఇంకా వరకు కదా వడ్డిస్తాను అదే పరిస్థితి అయింది ఆయనకి విత్ ఇన్ త్రీ డేస్ హీస్ యాక్షన్ క్లేస్ ఎందుకని ఈ వీళ్ళు ఎక్కడ మగపిారండి ఇది ఆడపిల్లి వారండి ఈ విజయంకుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంటి మధ్యాహ్న దగ్గర వీళ్ళు ఆయన ముఖంలో అంతా దుఃఖం ఏమైపోయిందో సఫాదిస్తూ ఈ వద్దు వియకురాలు వద్దు ఏమి వద్దు వాడు సుఖంగా ఉంటే చాలు అది మనకి విజయం ఈ పెళ్లి చేసుకున్న కుర్రాడు సుఖంగా ఉంటే అదే నాకు విజయం అంతకు మించి నేనేమే అపేక్ష అని ఎవడైతే బాహ్య లాభ నిరపేక్షంగా ఉంటాడో వాడే కృతార్థడు ఎప్పటికైనా ఆయన తాత సైకలాజికల్ డిపెండెన్స్ ఏవో దృష్టాంతాన్ని ఇచ్చాను సో తుష్ట కాబట్టి అంతఃకరణలో అంతఃరూపంలో ఆ తుష్టిని ఉంది మీరు వెతికి పట్టుకోవాలి గ్రౌండ్ వాటర్ ఉంది హై పకజ్ఞాపద అదే గ్రౌండ్ వాటర్ పట్టుకోవాలనుకోండి ఇక్కడ చెమ గొయ్యి తీసి మళ్లీ పక్కన ఇంకో గొయ్యి తీసి అక్కడ ఇంకో గొయ్యి తీసి అలా గోతులు తీసుకుంటా పోతే దొరుకుతుందా గ్రౌండ్ వాటర్ దొరకదు ఒకే చోట గోతులు తీయాలి ఒకే చోట ఒక్కదే గొయ్యి తీయాలి కాబట్టి ఈ కామన్ అప్పి జగత్తంతా గోతులు తీసి వీడేమిటి పొందేది ఏ అంతా వీడు ఒక్కే ఒక్క గొయ్యి తీయాల్సి ఒకే ఒక్క బోరు వేసుకోవాలి అదేంటంటే ఆత్మన్యే వాత్మన తుష్ట యూ డిగ్ దే Look within, search within, dig within, be within by yourself, picture yourself in yourself, of yourself. Then you will discover. My goodness! I don't have to be in fullness, I die. Herm Straße goes up to get como out, to get your Birth. If you're throne in a29. Otherwise, when you carry on yourself,aciones of angels are here, కోటి రూపాయలు ఇస్తే కంగారు పడిపోతారు అనుకుంటున్నారా మీరు మహాత్ములు కోటి రూపాయలు ఇస్తే పెద్దలు ఎక్క చేయరు శుభం భూజాతను ఆశీర్వదించి ముందుకు వెళ్తారు మీ దగ్గరే ఉంచండి నేను అడుగుతాను అంటే వచ్చినప్పుడు అంటారు అయ్యా కోటి రూపాయలు ఇస్తున్నాను అంటే ఎందుకంటే మీరు ఉంచండి ఐ విల్ టెల్ యు ముందుకు వెళ్తారు గానీ ఎందుకంటే అపూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు మహాత్ములు ఎనివే తుష్ట అందాము పరమార్థ దర్శనామృత అన్యస్మాత్ అలం ప్రత్యయవాన్ చూడండి ఈ శ్లోకం నేను రెండో రోజు పాసం చెప్తున్నాను ఇంతకుముందు రోజంతా ఇదే శ్లోకం చెప్పాను మళ్ళీ ఈవేళంతా ఇదే అయిపోతుంది అంత అంత లోతైన శ్లోకం నిజానికి సో తుష్ట అంటే చూడండి శంకరుడు అనుభవాన్ని ప్రస్ఫుటం చేసుకో రాస్తారు వారి తృష్ణహాని పదానికి వారిచ్చిన ఆ సమాసంలో వారి అనుభవం మనకి కనపడు వారి హృదయంలోంచి వచ్చిన సమాసం కొన్ని వాక్యాలు లిప్స్ నుంచి వస్తాయి కొన్ని వాక్యాలు హృదయంలోంచి వస్తాయి సో అలాగంటి సమాసం ఆయన అంటారు నీ స్వరూపాన్ని నీవు తెలుసుకున్నప్పుడు పరమార్థ దర్శనం అది అమృతము ఇమోర్టల్ అక్కడ ఆనందమే కాని అమృత రసమే కానీ దాంట్లో దుఃఖానికి తావేలేదు దాన్ని అశ్వ దాన్ని పొందితే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 ఆ ఆత్మకంటే భిన్నమైన సర్వము నుండి అలంప్రత్యయవా అలంప్రచయం అంటే ఏంటంటే నిరాకరిస్తాడని కాదు ఏదైనా వస్తే తీసే అప్పట్లో భారేస్తాడు వీధిలో భారస్తాడని కాదు అది ద్వేష ద్వేషం అలవాటు చేస్తాడు ఆ సపోజ్ కాఫీ కావాలని అడిగాడు అనుకోండి కాఫీ కావాలని అడిగితే కాఫీ పది నిమిషాలు ఆలస్యంగా పట్టుకెళ్ళడు అనుకోండి ఇంత ఆలస్యం చేసేది కాఫీ నాకు అక్కర్లేదు కాఫీ పో